పరిశుద్ధుడు తండ్రి కృపాసక్తి సంపూన్నుడు వై ఉన్న దేవ తండ్రి నీకు వందనాలు జీవాధిపతి అయిన మా ప్రభువును మా రక్షకుడు మా విమోచకుడు తండ్రి పరలోకం అందున్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా దేవ తండ్రి ప్రభువ నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవుత్రీ తండ్రి దివారాత్రములు దేవా తండ్రి ప్రభాని కంటి పాప వలే కాచి కాపడి ఈ దినంకి కూడా తండ్రి నా ప్రభా నా ఏసయ్య నీ యొక్క నూతనమైన కృప మాకు మమ్మల్ని సజీవ నిలబెట్టి ఈ రాత్రి కళ సమయంలో ప్రభా ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని గుమి కూర్చి చేర్చి నిన్ను ఆరాధించలాగున స్థుతించలాగునా నన్ను నీ స్వరం విన్నలాగిన నీకు ప్రార్థించేలాగినా ఇచ్చిన అవకాశమును బట్టి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభు ఏసయ్య నీకు ఈ వేగములకు కలుగునుగాక తండ్రి ఇదిగో ప్రభా ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారు వారి మధ్య ఉంటారని చెప్పిన దేవుడు ఆ రీతిగా మీరు మా మధ్యలో ఉండండి మీ ఆత్మ మా మధ్య మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి వినగలిగే చెవులు ఆయన గ్రహించగలిగే మనస్సు సాత్వికంతో అంగీకరించే హృదయం మా అందరికీ అనుగ్రహించండి మాలో ఎలాంటి కఠినతనం లేకుండా ప్రభా ఆయన ఈ వాక్యానికి ప్రకారంగా మేము జీవించాలా నీ ఆజ్ఞలను కైకొని మేము నడుచుకోవాలా నీ వాక్యానుసారంగా మేము ఆయన వాక్య ప్రకారంగా మేము జీవించాలా ప్రభా విని వారిలాగా ఉంటే మేము వేషధారకుల వల్లే ఉంటాము కాబట్టి విని వాక్యాన్ని మేము పాటించాలా ఆ రీతిగా నైనా నీ వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకోవాలా నీ వాక్యం ద్వారా ప్రభ నీ విశ్వాసంలో మేము బలపడాలా ఈ లోక సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టకుండా ప్రభా నైనా పరలోక సంబంధమైన వాటి మీద పైన వాటిని వెతకమన్న అవుతాండి దానిని బట్టి నీ వందనాలు ప్రభా తండ్రి ఇదిగో ఎవరైతే ప్రియులు రాలేదో వాళ్ళందరినీ యొక్క ఆరాధనలోకి నడిపించండి రాని వాళ్ళని కూడా నీ కృపలో జ్ఞాపం చేసుకొని వాళ్ళకున్న ప్రతి అవసరము ప్రత్యక్రతలన్నీ తీర్చండి ఈ జరిగే ఆరాధనలో తండ్రి మీ సన్నిధి మీ హస్తము మీ కృప మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి ఈ ఆరాధన అంతట్లో ప్రభ మీరే మహిమ పొందమని తండ్రి ఏ శుక్రీస్తు నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాపకాలం ప్రభుత్వ ఇది రక్షణ కృపకాలం ప్రభుత్వ రమయం ఇక ఆలస్యం లేదికా ఇకస్యం లేదుగా మనసు మార్చుకోమీకా మనసు మార్చుకో నీవిక ఇది రక్షణ కృపకాలం ప్రభుత్వరగారా సమయం రాజ్యముల పైరాజ్యము జనముల పై జనములో రాజ్యముల పైరాజ్యము జనముల పై జనములోటు చూసి నాయుధము ఎతకే నా మరణము ఎటు చోచి నాయుధము ఎట్ కేము ఇది రక్షణ కృపకాళం ప్రభుత్వరగారాసమయ ఇది రక్షణ కృపకాళం ప్రభుత్వరగారాసమయ దిశమంతా జగమ శిక్షమంత జగమంత అశాంతి శ్రమకాలము మొదలయే యోగ సమాప్తి సమీపించే శ్రమకాలము మొదలయే యోగ సమాప్తి సమీపించే క్షణ కృపకాలం ప్రభుత్వరగారా సమయం ఇది రక్షణ కృపకాలం ప్రభుత్వరగారా సమయం అంత్యక్రీస్త పాలనా అతి శీఘ్రమే రానుండే అంత్యక్రీస్తు భక్తులకు హింసలు విశ్వాసులకు నిందలు భక్తులకు హింసలు ఇది రక్షణ కృపకాలం ప్రభుత్వర సమయం ఇది రక్షణ కృపకాలం ప్రభుత్వర సమయం క్రైస్త సోదరుణాసి పడు క్రైస్త సోదరుణాసి పడు నిర్లక్ష్యం ఆత్మయందు బలపడు త్వర సమయం ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వర గారా సమయం ఇక ఆలస్యం లేదుగా మనసు మార్చుకోనీకా ఇక ఆలస్యం లేదుగా ఆత్మ పొందుకోనీవిక రక్షణకృపకాళం ప్రభుత్వరగారా సమయం ప్రైజ్లా స్తోత్రం నాయన పరిశుభ్రమల రాజా కృపగల దేవా మహోన్నతుడు ఆలోచనకర్త ఆచరికరణ మరణ మూర్ణి వృక్షణ దేవ చీరాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంతడా సమయం బట్టి నీకు వందనాలు దేవా నాకు ఇచ్చిన బట్టి నీకు స్తోత్రం దేవ నా నోటిదారన్న మీరు మాత్రం మీరు మాట్లాడదేవా ఈ సుప్రభ మా తలంపులు కాదు మా చూపులు కాదు మా నడకగా దేవా నవ్లో మీరు మాట్లాడని మప్పులను క్షమించి దేవ ఏడు మాసాలు మమ్మల్ని కాచి కాపాడ దేవా ఎనిమిదో మాసం అడిగి పెట్టినమాట అది కేవలం ఈ కృపా సుప్రభ మీ దినాన్ని లేని వారు ఉన్నారు సిపడవా నేను మాకు మాత్రం మీ దినం ఇచ్చింది నీ సుప్రభానికి స్తోత్రంలోనా దేవు గతించే వారి కంటే మేము గొప్ప వారం అయితే పాపలమైన మమ్మల్ని నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధ పరిచిన నీ కొందనాలు తప్పులను క్షమించి దేవమాన్ని ఒక్కసారి జ్ఞాపనం చేసుకుని దేవా సుప్రభ తప్పుంటే క్షమించండి మందించండి మా కింద బంధించి ఏ తలంపులొద్దు దేవమాలు ఏది ఉండడానికి వీళ్ళ దేవమా నోటి మీరు బంధించి మా మీరు మాట్లాడమని నదనని ఏసీపీ సర్వీస్ శక్తి నామ్మ తండ్రి కీర్తనలో ఇరవై అధ్యాయము మొదటి వచనంలో ఏమంటుండే దావీదు ఎహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు అంటుండు యహోవా మన కాపరి కాబట్టి మనకు కాపరి ఆయన ఉన్నాడు మనకు మన పిల్లలకైనా మనకైనా కాపరి అయిననే మనకి లేమి కలగదు అంటే ఆయన కాపరి మనకు ఉన్నప్పుడు మనకు లేమి కలగదు అంటుండు దావీదు పచ్చిగల చోట్లను ఆయనను నన్ను పరుండా చేస్తున్నాడు శాంతికరమైన జనముల యొద్ ఆయన నడిపిస్తున్నాడు అంటే పచ్చిగల చోట్లంటే పచ్చదనం దగ్గర మనల్ని నడిపిస్తున్నాడు శాంతికరమైన జనముల యొద్ నన్ను నడిపిస్తున్నాడు శాంతికరమైన అంటే శాంతికరంగా మనం ఆయన శాంతి ఏ శాంతి కాబట్టి శాంతికరమైన జనుల వద్ద మన నడిపిస్తున్నాడు నా ప్రాణముకు ఆయన సిధ తీస్తున్నాడు తన నామాన్ని బట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు మన ప్రాణాన్ని ఆయన సిధ తన నామాన్ని బట్టి నీతి మాలను కాబట్టి దేవుని పిల్లలము నీతి మార్గంలో నడిపించడానికి తన నామాన్ని బట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు మనందరినీ నీతి మార్గంలో ఆయన నామాన్ని బట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు దావిదు చేసిన ప్రార్థన గడంధకారపు లోయలో నేను సంతరించినాను ఈ ఆపాయంకి నేను భయపడను నీవు నాకు తోడైందువు నీ దుడ్డు నీ దండము నన్ను ఆదరించును గడంధకారపు అంటే మనకు ఆపదలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు రోగాలు అన్ని వస్తాయి మనకి కాబట్టి అడ దేవుడు ఏమంటుండే దావిదు అన్ని వచ్చినా నేను భయపడును అంటుండు నీవు నాకు తోడైందువు నీ దుడ్డు కర్రయో నీ దండము నన్ను ఆదరించను దుడ్డు కర్ర కాబట్టి అక్కడ నేను భయపడను మనం ఏ అపాయం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదైనా మనం భయపడొద్దు ఆయన మనకి తోడైనాడు ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో మనకు కాపరే ఉన్నాడు కాపరి అయిననే ఆయన మనకు తోడై ఉన్నాడు ఏ విషయంలో మనం భయపడడానికి వీలదు కాబట్టి మనం నమ్మదైన దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మన లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మనము ఆయన లోబడాలా మన శత్రుని ఎదిరించాల మన కింద ఏమంటు నైదవచంలో నా శత్రు యుద్ధ నాకు భోజనము సిద్ధపరచదవు నూనెతో నా తల అంటిన్నావు నా గింది నిండి మన శత్రువులు ఉంటారు మన శత్రువులు తెలియని శత్రువులు ఉంటారు కాబట్టి మనము గ్రహించలేం శత్రులు నా మన పక్కకే ఉంటారు కానీ మనం గ్రహించలేం వాళ్ళని ఈయన శత్రు ఇదని మనం గ్రహించలేం కాబట్టి వాళ్ళ ముంగట మనకి భోజనం సిద్ధపరుస్తాడంట దేవుడు వాళ్ళ ముంగటే మనకి భోజనం సిద్ధపరుస్తాడు మళ్ళీ నూనెతో నా తల అంటున్నావు నా గిండె నిండి పొర్లుచున్నది నూనెతో మన తల అంటున్నాడు మన గిండె నిండి పొర్లుచున్న మన వాక్యం మన నిండా హృదయం నిండా ఉండి పొర్లాల వాక్యం నిండా హృదయం నిండా అంతరంగంలో హృదయంలో తలంపులలో అన్నిట్లలో ఉండి పొర్లాల నిండి పొర్లాల నేను బ్రతుకు దినంలానియు కృపా క్షేమం వల్ల అంటే మన బ్రతుకు దినం వల్లే కృపే క్షేమమే మన ఎంట వస్తుంది ఏమీ రాదు మనం ఎట్లా వచ్చినామో అట్లనే వెళ్ళిపోవాలా కృపా క్షేమమే మన ఎంట వస్తుంది దేవుడు అట్లా కాపరి మనకై ఉంటే ఇవన్నీ మనకి వస్తాయి దావేది చెప్తున్న ప్రార్థన చిరకాల కాలము యహో మందిరంలో నివాసము చేశాను చిరకాల కాలం అంటే మనం ఈ భూలోకం ఈ భూమి మీద ఉన్న అన్ని రోజులు మనం దేవుని నివాసం మందిరంలోనే నివాసం చేస్తాం కాబట్టి మనకైనా తోడుగా ఉంటాడు పచ్చిగల చోట్లను పరుండ చేస్తాడు శాంతికరమైన జనుల ఆయనను పరుడా చేస్తాడు తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నడిపిస్తాను మనము ఎన్ని ఒంకర మార్గం పడి కాబట్టి దేవుడు మన పిల్ మనం పిల్లలం దేవుడు పిల్లలం కాబట్టి మనం ఎట్టు చెడు దారకైనా మనం మళ్ళీ సరిదిద్దు ఆయన మన తల్లిగా తండ్రిగా మనం ఎట్టు చెడు మనం తెలియకనే వెళ్ళిపోతుంటాము అదొక సమయం వస్తే కాబట్టి ఆయన మార్గంలో నడిపిస్తాడంట తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు నీతి మార్గంలో నడిపిస్తాడు మనం ఒకవేళ మనకు తెలియకుండానే వెళ్ళిపోతాము ఒక్కొక్కసారి మన తలంపులు అట్లా చేసేస్తాయి కాబట్టి దేవుడు ఇడేమంటే దావిడితో తన నామాన్ని బట్టి నీతి మార్గం నడిపిస్తాడు అంటే నీతి మార్గం నడిపిస్తాడు దేవుడు అంటుంది యహో మన కాపరి ఆయన మన కాపరి ఉంటే మనకి లేమి కలగదు లేమంటే మనం ఏమి లేనట్టు ఉండం అన్ని మనకు దేవుడే ఉన్నాడు కాబట్టి సమస్తం మనకి తల్లి ఒక క్షణం మనం మర్చిపోతాం దేవుడిని కానీ ఆయన మరవని దేవుడైనా తల్లి అయినా మర్చిపోతుంది తండ్రి అయినా కూడా మర్చిపోతాడు ఒక క్షమం కానీ మన దేవుడు మాత్రం మనల్ని మనవరుడైనా అయినా నమ్మదైన వాడైనా ఇంకోటి ఏంటంటే నూట నలభై ఫస్ట్ వచనంలో కూడా ఏమంటుండే యహోవాను శుతించుడి నా ప్రాణమా యహోవాను శుద్ధి సన్నితి శుతించుము అంటే యహోవాను శుతించాలా నా ప్రాణము యహోవాను శుతి మన ప్రాణం కూడా ఆయన శుద్ధిస్తూనే ఉండాల నా జీవిత కాలం అంతయు నేను యహోవాను శుతించదును అంటే మన జీవిత కాలం అంతా మనం మనము తల్లి గర్భంలో రూపంపడవునికి ఆయన మనం ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన మన జీవిత కాలం అంతయు నా దేవుని కీర్తించదను రాజుల చేతనను నరుల చేతను రక్షణ కలగదు వారు నమ్ముకోకూడి అంటే రాజుల చేత మనము కొంతమంది తెలు దేవుని తెలవలే తెలియలేకున్న వాళ్ళని వాళ్ళని నమ్ముకొని ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళని నమ్ముకోకూడి వాళ్ళకి రక్షణ వాళ్ళ రక్షణ కలగదు వారి నమ్ముకోకూడి వారి ప్రాణం వెడలిపోదురు వెళ్ళి వెడాలి వారి మట్టిపాలవుదురు అంటే వాళ్ళు నమ్ముకున్న ఇట్లా మట్టిపాలవుదురు వారి సంకల్పం వాడే నశించుతారు అంటే వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి అట్లా అవుతారు మనకు దేవుడు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు తెల్ తెలవాన్ వాళ్ళు ఇట్లా ఇట్లా అయిపోతారు దేవుడు ఇట్లా ఇక్కడ వారి సంకల్పం వాడే నశించుతారు ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకున్న ధన్యుడు అంటే ఎవనికి యాకోబు దేవుడు యాకబు దేవుడు ఇజ్రాయేల్ దేవుడు అబ్రహాం దేవుడు మన దేవుడు కాబట్టి యహో దేవుడి మీద ఆశ పెట్టుకున్న ధన్యుడు అంటుడు మనం అందరం ఉంది దేవుడే మన ఆశ దేవుడే మన నిరీక్షణ దేవుడే మన అన్ని సమస్తమైననే ఈ భూమి మీద ఏమీ తీసుకోవలేం దేవుడు ప్రేమ ఒక్కటే మనం తీసుకోవడం పైకి ఒక ఆత్మలు రక్షించడం మనం స్వార్థ ప్రకటించడము దేవుని ప్రేమ మనం పొందగలం ఒకరిని మనం ఒకరిని వాళ్ళు తిట్టినా మనం మన మాలని ఏమనద్దు క్షమించాలా క్షమించే మనసు ఉండాలా ప్రేమించే మనసు ఉందా దేవుడు కోరుకున్నది అదే మన దగ్గర ఉన్నది ఒక్కటే క్షమించమ శత్రుని ప్రేమించుంటేనే మీరు మిమ్మల్ని హింసించిన వారి కొరికి ప్రార్థన చేయడి అంటుంది కానీ మనం అట్లా చేయలేం మన మనసు ఒప్పదు ఒక్కొక్కసారి నన్ను నన్ను తిట్టింది కదా నేను ఎందుకు చేయాలనిపిస్తుంది కానీ దేవుడు ఏమంటుండే మీ శత్రువు కొరికి ప్రార్థన చేయడి మిమ్మల్ని హింసించ మిమ్మల్ని శత్రువుల కొరికి ప్రార్థన చేయడి అంటుండు మళ్ళీ మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమిస్తే ఏం లాభము వేరేలా గురించి ప్రేమించాలని చెప్తుంది దేవుడు అట్లా దేవుడు ఏమంటుండంటే మనం అట్లా చేయాలంటుండు ఆకాశం ఆయనను ఆకాశం భూమిని సముద్రం దానిలోని సర్వమును సృష్టించడం అంటే ఆకాశం అయినదే భూమి అయినదే సముద్రంలో ఆయన అన్ని ఆయననే సృష్టించడు కాబట్టి అవన్నీ ఆయనకు సముద్రంలో సృష్టించే అన్ని ఆయననే ఆయననే సృష్టించడు ఎవరూ కాదు లోకంలో సర్వశక్తి మంతుడు ఆయననే భూమి ఆకాశం మనమందరం మనం అందరం పురుగు వంటి వాళ్ళమే మనం అందరం పాపులమే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన రక్తం ధర కడిగి పరిశుద్ధపరిచిండు ఇలాంటి ఈ ఈ భయంకర లోకంలో రక్షణ లేక ఎందరో ఆత్మ నశించిపోతురు కాబట్టి మనకు రక్షణ ఇచ్చిండు వాక్యం తెలియజేసిండు వాక్యం మనం ఎదిగేలా చూసిండు ఆయన మనకు తోడై ఉంటా అంటుండు ఇన్ని దేవుడు మనతోటి ప్రతిరోజు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మనం అన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ఇట్లా దేవుడు అంది భయభక్తులుగా ఉండాలా మరి సర్వం ఆయననే అంటున్నాడు సర్వం సృష్టించిన వాడు సృష్టించిన వాడు ఆయనే ఆయన ఎన్నడు మాట తప్పిన వాడు కాడు అంటే ఆయన ఎన్నడు మాట తప్పిన వాడు కాడు అంటున్నాడు మనం ఒక్కొక్కసారి మాట తప్పిపోతాం నన్ను ఎన్నోసార్లు అడిగిరు దిలి బ్రదర్ అని అడిగిండు వాక్యం చెప్తారా సిస్టర్ టూ ఒక త్రీ త్రీ టైమ్స్ అడిగిండు కానీ నేనే తప్పిపోయినా నేనే తప్పిపోయిన అసలు నేనే అసలు అసలు ఎందుకట్లా మాట్లాడిందో నాకే మనసు గద్దించింది కానీ ఆయన మాట తప్పని వాడు ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు నాకు నేను దిల్లీ పని చెప్తే నాకు టైం లేదన్నా నాకు అది లేదన్నా నేనే అన్నా చాలా సార్లు అన్నా త్రీ డేస్ టైమ్స్ అన్నా నేను మళ్ళా గద్దించింది దేవా నేను వాక్యం చెప్పాలని నాకేం తెలియ దేశ నేనేం చెప్పాలంటే దేవుడు ఇట్లా చూపించింది నాకు ఇంతనైనా కొంచెమన్నా చెప్పే బాధ్యత ఇచ్చింది నాకు అంత ధన్యత ఇచ్చింది నాకు ంతడు మాట తప్పిన వాడు కాడు అంట మనం ఒక్కొక్కసారి తప్పిపోతాం కానీ దేవుడు మాట తప్పిన వాడు కాడు బాధపడిన వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొన వారికి ఆహారము దయచును అంటే మనం బాధపడతాం ఒక్కొక్కసారి ఎంతో మంది తిడితే మనం బాధపడతాం మన ఇంట్లో కూడా తిడితే బాధపడతాం కానీ ఆయన బాధపడిన వారికి న్యాయం తీర్చాడంట ఆయన ఆకలిగొన వారికి ఆహారం దయచేయను అంటుండు ఆకలిగొన్న వారికి ఆహారం దయచేయను అంటుండు ఇక్కడ మతేస వార్తలు ఏమంటుండంటే ఆరో అధ్యయము ఇరవై ఆరో వచనంలో ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్టల్లో కూచుండవు ఆయనను మీరు పరులోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటే ఆకాశ పక్షులు ఎట్లున్నాయి అవి విత్తవు కోయవంట దానికి పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించలేడా దానికి కాబట్టి దేని గురించి మనం చింతించడానికి వీల్లేదంటుంది దేవుడు ఇక్కడ భక్తి చింతిస్తాడు దేవుని నమ్మని వాళ్ళు చింతిస్తారనమాట ఈ టైంకి ఇది ఇది టైంకి ఇది లేదంటే మనం సర్వశక్తి నమ్ముకున్నాం కాబట్టి దేని గురించి చింతించొద్దు అంటుండు గురించి భయపడడానికి వీల్లేదు అంటుడు మనకి సృష్టించుడు కాబట్టి మనము ఇప్పుడు ఏమంట మన పిల్లలని పెంచే విధానం మన దగ్గర ఉంది కాబట్టి ఆయన మనల్ని కొనుక్కున్న రక్తం కాబట్టి ఆయన చివరి వరకి మనల్ని కాపాడుతున్న నమ్మకం మనకు ఉండాల అది దేవుడు అనేది ఏంటంటే చివరి వరకి మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఆయన ఒక్కొక్కసారి భయపడతా మనం ఏదొస్తుంది అది వస్తుంది అని కానీ దేవుడు అన్నిట్లా నమ్మదైన వాడు అన్నిట్లో మనకి తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు ప్రతి క్షణం మనల్ని కాపాడుతున్న ఇరవై నాలుగు గంటల్లో మన దేవుని ఎంత శృతించాలా ఘనపరుస్తూనే ఉండాలా మన నో ఆయన నోటి మన నోటి కీర్తనంతా ఆయనకి నోట్లంతా మన కీర్తనంతా మన నోటి నిండా ఉండాలా శృతిస్తూనే ఉండాలా ఘనపరుస్తూనే ఉండాలా ప్రతి విషయం మనకి ఆయనకి స్తోత్రమే చెప్పుకుంటూ ఉండాల అట్లాంటి దేవుడు మన దేవుడు కానీ నమ్మలేని వారు ఎందరో ఉన్నారు ఆత్మ నశించిపోతున్నాయి కానీ మనం ఎంతో సువార్థలు కూడా చెప్పలేకపోతున్నాం ఈ అడ్డంకులు ఈ ఇరుకులు ఇబ్బందులకు ఎంతో సేవ చేయాలని ఉంది కానీ ఇంత ఇరుకులు ఉన్నాయి మా ఇంకా కొంచెం మారలే కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను అట్లా కూడా ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడే కార్యం చేయాలను అంటున్నా అంటే ఆకలిగొన్న వారికి ఆహారం దయచేను యహోవా బంధింపవాడికి విడుదల చేను మనం ఎంతో బంధకాట్లు ఉన్నాం ఒకప్పుడు కానీ అంద అన్నిట్ల మనం విడుదల చేశాడంట విడుదలంటే ఆయన రక్తం ధర కడిగి విడుదల ఇచ్చింది దేవుడు మనకి విడుదల ఇచ్చిండు మన పాపాలు మన శాపాలు మన రోగాలు మన రక శిక్షణ అంతా ఆయన సెలవులో భరించి ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి మన బిడ్డలుగా ఆయన అంగీకరించినవు ఆయన మనకి ఏమైనా తట్టుకోలేడు కాబట్టి నమ్మదైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి మనం ఏం భయపడడానికి వీల్లేదు అంటుండు గుడ్డి వారికి కనులు తెరవజైన వాడు ఆయనే యహోవా అంటే గుడ్డి అంటే కనులు లేని వారికి చూపులు ఇచ్చిన వాడు ఆయనే యహోవా నీతి మంత్రులను ప్రేమించిన వాడు యహో నీతిమంత్రు అంటే నీతి మంత్రులకు కలిగిన ఆపదలు ఎన్నో వాటి అన్నింటిలోని యహోవనే రక్షిస్తాడు అంటుండు వాక్యం కూడా సెలవిస్తుంది అంటే మన నీతి కాబట్టి మనకి ఎన్నో ఆపదలు వస్తాయి సైతాన్గాడు మనకి ఎన్నో పెడుతున్నాడు కానీ దానికి భయపడొద్దు దేవుడు ఇక్కడ భయపడదు ప్రే నీతి నీతి మంత్రులను ప్రేమించిన వాడు యుహో పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి వారికి విధవరాలను ఆదరించిన వాడు భక్తిహీన మార్గం ఆయన వంకర మార్గం చేయడం అంటే భక్తి తండ్రి వారికి న్యాయం తీస్తాడు విధవరాలను న్యాయం తీస్తాడు తండ్రి వారికి విధవరాలకి తోడుగా ఉంటాడు విధవరాలి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు కంపల్సరీ ఆలకిస్తాడు అంటే మనది కూడా ఆలోచిస్తాడంటే ఆయన ఎక్కువ ఆలకించండి తల్లి లేని వారికి విధవరాలకి మార్గం వంకర మార్గం అంటే భక్తిలో ఒకసారి పోతున్నారు వాళ్ళు ఒంకర మార్గం చేస్తాడు అంటు అంటుండి ఇక్కడ యహోవా నిరంతరం ఏలును సింహోను దేవుడు తరతలను రాజ్యము చేయును యహోవాను సుతించుడు అంటే యహోవా నిరంతరం మనకు తోడై ఉన్నాడు యహో నిరంతరం అంటే మనం పండుకొని మళ్ళీ నిద్రపోయి మళ్ళా ఒక సమయం నా మనం పండుకుంటాము మనం తెల్లారు లేస్తామో లేదనే ఇలాంటి జనరేషన్లు ఉన్నాం కానీ దేవుడు ఏడు మాసాలు కాపాడిండు ఏడు మాసాలు కాపాడే ఫస్ట్ ఇలా జూన్ ఆగస్ట్ రోజు మనకు ఇట్లాంటి రోజు లేని వారు ఎందరో ఆత్మలు నశించిపోయారు ఇందరో చాలా మంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు యవనస్తులు పురుషులు ఎందరో మంది చనిపోయారు కాబట్టి మనకి ఇంత ధన్యత ఇచ్చినంటే ఆ వేలాది వందనాలు చెల్లించాల కోట్లాది స్తోత్రాలు దేవునికి చెల్లించాల మనకేముంది ఈ లోకంలో ఏమి లేదు దేవుని ప్రేమ కాబట్టి ఇంకా ఏమి లేదు ఏం తిందుమో ఏం తాదు దాన్ని చింతించకూడే కూడా దేవుడు సమస్తమైన మీద ఉండాల యహో అని ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదంట అట్లా కొద్దువ కూడా ఉండదు చేయకుండా సమస్తమైన మీద వేస్తే దేవుడు మన ఆదరించాడా మనని కీర్తి మనం ఆయన ఆయన ఫస్ట్ ఆయన మనం వెతకాల వెతికితే సమస్తం తీరుస్తాడు కాబట్టి మనం వెతుకుతూనే ఉండాలి ఆయన సమస్తం శిశువులకు ఏం చెప్పి మీరు నా మతేసోర్తో ఏమంటుడు మీరు నా దోనల్ని విడిచి నా ఎంట రండి మీరు సమస్తం నేను చూపిస్తాను మీరు అన్నాడు ఆయన దో దోనలు విడిచిన వెంట సేవ చేశారు అలాంటి నేను ఎంతో ఆసక్తితో అనిపిస్తుంది నేను కూడా సేవ చేయాలనిపిస్తుందని నాకు ఇక్కడ ఇరుకులు మాయన ఇంకా దేవుడిలో నమ్మాలి కాబట్టి నేను చేయలేకపోతుంది దేవుడ ఈ తప్పు క్షమించు ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించినాక ఇంకో సాక్ష్యం చెప్తా నేను తప్పు క్షమించండి మీరందరూ ప్రార్థన చేసి మా కుటుంబం కొంచెం ఆయన కూడా కొంచెం మారిండు ఇంకోటి ఏంటంటే నా పిల్లల కోసం ప్రతిరోజు ప్రార్థనలు పెట్టిరు ప్రేయర్ రిక్వెస్ట్లో పెట్టిారు నా ఆరోగ్యం కూడా నా అప్పుడు సిక్ అయి నేను చాలా సిక్ అయినప్పుడు నా కూడా ప్రార్థన ఇచ్చారు అప్పుడు మంచిగా నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు అన్ని రిపోర్ట్లు నార్మల్ ఇచ్చిండు ఇంకా నాకు రైల్వే స్కూల్లో ఉన్న పిల్లలకి సీట్ దొరకాలని ప్రార్థించమని దిలీప్ అన్నకు చెప్పిన దిలీప్ అన్న రిక్వెస్ట్ లో పెడతా సిస్టర్ అని చెప్పిండు దేవుడు దయవల్ల ముగ్గురికి సీట్లు వచ్చినాయి మంచిగా ఇప్పుడు స్కూల్కి వెళ్తురు వాళ్ళ కొరకు ప్రార్థించండి ఇంకా ఏంది మా కుటుంబంలో కొంచెం సమస్యలు తీయాలని మంచిగా మేము ఇంకా సేవ సేవలు ఎదగాలా వాక్యంలో నేను ఎదగాలి ఇంకా నేను ఎదగాలి ఇంకా మేము దేవుళ్ళ ఎదగాల అలాంటి ఇంకా ఆత్మ నేను కలిగి ఉండాలా క్షమించండి మా కొరికి ప్రార్థించండి ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన ఆక ఆమెన్ ప్రేజరాడు ప్రార్థన చేస్తాం స్తోత్రం వర్షుద్ర మయమల రాజా కృపగల దేవా మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా మరణం ముళ్ళు విర్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రుడాన్ని కొందనాల దేవా మరి ఎంతో మంది నశించిపోతు దేవా మరి కేబి పిల్లలు ప్రతి కుటుంబానికి జ్ఞాపనం చేసుకుని దేవే సుప్రభ తప్ప వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏ కొరత ఉన్నారో మీరు దేవుడు దేవ ఆకాశం మహాకాశం పట్టజన ప్రేమ మా పట్ల మీకు ఉంది నాయన యసుప్రభ వాళ్ళ అవసర నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని తండ్రి ప్రతి బిడం దర్శించండి ప్రతి బిడని కుటుంబాన్ని దీవించు ఆశ్చర్యించు బలపరిచి స్థిరపరిచిన స్తోత్రం నాయన యసు క్రిసి రాజానికి వందనాల నాయన వందనాలు మీరే ఆత్మకార్యం జరించి ప్రతి బిడం ముఖ్యంగా యసుప్రభ మరి యస్సు క్రిషరాజు వాతావరణాన్ని స్వాధీన పెట్టుకుని వాగులు వర్షాలు వచ్చి ఎంతో మంది కుటుంబం కొరకు ప్రార్థన వాళ్ళ కుటుంబంలో సమస్తం వాళ్ళ ఎసుకు ప్రభానికి వందనాలు దేవా ఎసు క్రీస్తు రథానికి స్తోత్రం మాకు ఇచ్చిన ధన్యతను బటి నీకు వందనాల దేవా ఏడు మాసాలు మమ్మల్ని అందరికీ కాచీ కాపాడి ఎక్కడి నామలు ఇద్దరు లేక సెలవిచ్చిన దేవా మరి ఎనిమిదో మాసం ఆగస్ట్ ఫస్ట్ ఇస్తువా మరి ఇక్కడ మేము ఉన్నాం అన్నది కేవలం నీ కృపాని దయాన్ని మా తప్పులు పాపాలని క్షమించి మమ్మల్ని ప్రతి ఒక్క అంశం విజయం మాకు ఈ ధన్యత బడి ఇంకా మేము ఎదుగేలా సాయం చేయండి ఇంకా నీ ఆత్ మమ్మల్ని నింపి కొట్టివేసి సైతాన్ని ప్రతి కుటుంబాన్ని ప్రతి దీవించి ప్రదర్శిస్తాం దీవించి నామనికి ప్రభావం తెచ్చుకోమని సర్వశక్తి తోద్రం పరిశుధ్ర మహమల రాజానికి వందనాలు ఏసు రాజానికి స్తోదరం దేవ ఏసుక్రి రజానికి వందనాలు తండ్రి దేవ మమ్మలం దినమంతా కాచి కాపాడి సజీవ నిలబెట్టిన దేవ నీకు వందనాలు చల్లిస్తాను ఏ రజానికి ఉద్రం దేవా కృష్ణ రజా నీకు దేవా మీరే ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రతి మరి ప్రేమకు వస్ట్ కోసం ప్రార్థిస్తున్నాం దేవా ఏసు రజానికి దేవా ఒక శ్రీనివాస్ బ్రదర్ ని ముట్టి తాకి స్వసత బుడదలా దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజాన్ని ఎక్కిస్తమా ఇంకో కామస్ట్రం కూడా ముట్టండి దేవా ఒక సిస్టర్ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజాన్ని ఎక్కిస్తూద్రం దేవా ఏ సుక్రీ సజానికి ఉందనా కూడా ప్రార్థన దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు తోడై ఉండండి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి వాళ్ళకు మీరు తోడై ఉండండి దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి దేవానికి స్తోధం దేవా ఏసుకృష్ణ వందనాథండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఆ యొక్క కూడా మీరు రక్షించుకోండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవా నీ మహిమ కళాల దేవా ఏశ్వజానికి స్తోధరం దేవా మరి దేవానికి స్తోద్రం స్కైప్లున్న ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని ముట్టని ప్రతి ఒక్క బిడ్డని సేవల బలంగా వాడుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ప్రతి కుటుంబాల మీరు రక్షించుకొని ఈ నామానికి స్థుతిగన మన ప్రభు ఏసు కృష్ణ కృప సమదనం నడిపింపు మనందరికీ సదాకాలం తోడగిండును గాక ఆమెన్లాడు అందరికీ